ఓకే సార్ ప్రార్థన చేస్తాం పరశుద్ధి తండ్రి కృప మైడా ప్రభానికి ఎంతో వర్ణాలనైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతి గొప్ప దేవ జీవం తండ్రి నీకేస్త తులి స్థరం ఈ గడిచిన కాలం అంతా ప్రవ్వ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకొని మమ్మల్ని సజీ లెక్కలో నిలబెట్టినారు ప్రవ్వా దివారాతులు కాచి కాపాడిన గొప్ప దేవుడు ప్రవ్వ మాకందరికీనైనా మీకు జీవాన్ని మాకు అనుగరించినారు మీ కృప వెంబడి కృప మాకు అనుగరించినారు మీకు కనికెరం మా పయనించినారనైనా మీకు పశుధాత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రహించినారు సేవా వాటన్నిటిని బట్టి నీకు ఎంతో వర్ణాలైనా కృతజ్ఞత స్థుతులు ఘనత మహిమా ప్రభావములు తల్లి నీకే చెల్లించుకుంటామైనా మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఈ సాయంకాల సమయమైనా మేమందరం ప్రభ మీ పాతల దగ్గరికి వచ్చినమైనా మరి అలాగా మీ దగ్గర కూర్చొని నేర్చుకొని మీ కాడి మొయ్యాలా ప్రవ్వ అయినా మీరు దీనమనసు గలవాడు ప్రభ సాత్వికుడు ప్రవ అలాంటి సాత్వికం దీన మనసు కలిగి మీ చెప్పే ప్రతి మాటకును విధేత చూపించి నేర్చుకొని మీ కాడి మొయ్యాల అనేకులకు వాటిని ప్రకటించాలా అలాంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయన రాణ బిడ్డ త్వరగా మీరు నడిపించండి మేము ఉంటుంది భయంకరమైన శ్రమల కాలం దుర్దినాల్లో మేము ఉంటున్నాం కాబట్టి నైనా ప్రతి దశలోనైనా మేము జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించాలా మా పిలుపు మా ఏర్పాటు మీరు నిశ్చయ దృష్టికు మరీ ఉండాలా అనేకులు మోసపోతున్నారు వాక్యం చెప్తున్నాం ప్రభావ మేము మోసపోకుండా చివరి వరకు ప్రభావ మీ రక్షణ ప్రాణానికి మేము ఉండాలా అనేకులు మేము నడిపించాలా అలాంటి సేవా పరిచయంలో మమ్మల్ని నడిపించండి నా ప్రభావ ఇంకెంతమంది రాదు నా బిడ్డలు కూడా మీరు నడిపించండి ఈ ఆరాధన అంతట్లో ప్రవ్వ మీరే ఆధిపత్యం నుంచి నడిపించమని ప్రార్థిష్టం మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు అందరికి అనుగ్రించండి వాక్యం నుండి మా ఆత్మీయ నేతలు మా హృదయాలను తెరవని ప్రవ మా కళ్ళుని విప్పండి ఓ గొప్ప దేవ బుద్ధితనం తొలగించండి నా తనని ఆత్మీయ నేతలను గ్రహించి సత్యాన్ని గ్రహించేలాగా సాయపడమని ప్రార్థిష్టం వాక్యం మీరు మాతో మాట్లాడండి పాటలదారు మహిం పొందండి ఈ ఆరదనంతట్లో మీరే ఉండి నడిపించండి ప్రతి ఒక్కరు నూతనగా మీరు అభిషేకించండి వాళ్ళు ఇంకేమైనా ఆయాస్కరం తొలగించండి అయినా మీరు ఎంతో పరిశుద్ధులు మీకు పరిశుద్ధతో మేము కలిగి మేము జీవించాలా యథార్థ హృదయం కలిగి మీ నీతిని అనుసరించి బిల్లగా మమ్మల్ని చేయండి మా హృదయాలను మా ఆత్మ ప్రాణశైర్యంలోనైనా మీకు అప్పగించుకుంటున్నాం ఏసు క్రీస్తు నామున మీరు స్వీకరించండి మీ పరిశుద్ధతో నడిపించి ఈ ఆరదనలో మీరుండి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ఏసు పరిశుద్ధ నామూమున ప్రార్థించుకున్నాం తండ్రి ఆ ఓకే లెమ్ము తేజరిల్లుము అని నను ఉత్తేజపరచిన నాయసయ్యాము తేజరిల్లుము అని నను ఉతేజ పరచిన నా ఏసయ్య నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వేణోళ్ళ ప్రకటించేదా నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించు రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నేను వేణోల్లా ప్రకటించేదా లిమ్ము తేజరిల్లుము అని నను నన్ను ఉత్తేజపరచిన ఏసయ్య జరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా ఏసం ఉన్నత పిల్లుపును నిర్లక్ష్య పారచక నీతో నడుచుటే నా భాగ్యము ఉన్నత పిల్లుపును నిర్లక్ష్య పారచక నీతో నడుచుటే నా భాగ్యము శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప చూపితివి శాశ్వత ప్రేమతో నను ప్రేమించి నీ కృప చూపితివి ఇదియే భాగ్యము ఇదియే భాగ్యము ఇదియే నా భాగ్యము ెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన ఏసయ్యా లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన ఏసయ్యా శ్రమలలో నేను ఇంత నీతో నిల్లు నా ధన్యత శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిల్లు చుట్టి నా ధన్యత జీవ కిరీటము నే పొందుటకే నను చెరదీసి జీవ కిరీటము నే పొందుటకే నను చెరదీసి ఇది ఏ ధన్యత धन्यता धन्यता लिम्म तेजरिम नजपरचय లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నాయసయ్య తేజోవాసుల స్వస్థ్యము నేను అనుభవించుటే నా దర్శనము తేజోవాసుల స్వస్థ్యము నేను అనుభవించుటే నా దర్శనము తేజోమయమైన శాలెము నగరులు నిన్ను చూసి తరింత తేజోమయమైన శాలోమున గారులో నిన్ను చూసి తరింతునే ఇదియే దర్శనము ఇదియే ఏ నా దర్శనము ఇదియే నా దర్శనము లిమ్ము తేజరిల్లుము అని ననువు తేజపరచిన నాయసయ్యామ్ము తేజరిల్లుము అని ననువు తేజపరచిన నాయసయ్యా నిన్నే స్మరించుకోను నీ సాక్షిగా ప్రకాశించు రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వేనోళ్ళ ప్రకటించేదా నిన్నే స్మరించుకోనుచు నీ సాక్షిగా ప్రకాశించు రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వేనోళ్ళ ప్రకటించేదా లెమ్ము తేజరిల్లుము అని ననువు తేజపరచి నన్న ఏసయ్యా తేజరిల్లుము అని ననువు తేజపరచి నన్న ఏసయ్యా ప్రైజ్లాడు సోరాజు నా ప్రైజ్లాడన్నా థ్యాంక్ యూ సో మచ్ మీ సాయుండి పరింపండి మీరు మాట్లాడండి మా సౌబుద్ధి తొలగించి మీ బుద్ధి జ్ఞానం మీ ప్రసిద్ధాత్మని నడిపి దయచేసి మాట్లాడి మీరు యశ్వభా మేము వాక్యం ప్రభా దాని ప్రభావ జీవించాలా దివా భయంకర దినాల్లోనూ మీరు అక్కడ తొలగుంది సిద్ధపాటి జరిగించి నా దివా మీరు మాతో మాట్లాడి మా ప్రాంత మా సొమ్మబుద్ధి మీద కాకుండా నీ బుద్ధి జ్ఞానం చేసేసి ప్రభా బుద్ధి జ్ఞానం సరస్వతి మీరే ఉండి మీరేం నడిపించి ఉనేసిన అన్నాన్ మతస్ వార్త దిలీప్ ఉన్నాడా ఇక్కడ చూస్తే మత స్వార్థ రెండో ధ్యానం ధ్యానం చేద్దాం ఈ రోజు ఫస్ట్ నుంచి బ్రదర్ రాజైన హేరో దినముల ఎందు అలా ఆ దినముందు రాజు వెళ్తున్నట ఆ దినందు యూదయ దేశపు బెత్ల హేములో పుట్టిన పిమ్మట అలా యుద దేశంలో ఏసు బెతనముల పుట్టిన గనక తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషలేమునకు వచ్చి అలాగే తూర్పు దేశం జ్ఞానం ఎరుసంకి వచ్చింది ఈ జ్ఞానం తెలిసి తెలిసి వచ్చింది కనుక అక్కడ ఎరుసంకి వచ్చింది వచ్చిన తర్వాత జుడుగురా యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు యూదుల రాజు పుట్టినవాడు ఎక్కడున్నారు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి అలాగే తూర్పు దినమున మేము నక్షత్రం చూసి మేము పూజింప వచ్చి అని చెప్పి పూజింపురాజు రాజు ఈ సంగతి వినినప్పుడు అలాంటి ఏ రోజు రాజు ఈ సంగీతం అతడును అతనితో కూడా ఎరుసలేము వారందరూ కలవర పడిరి అలా అతను అతను ఎరుసిన వాళ్ళలో కలవరం వచ్చినట అయితే రోజుకు బి కలవరం వచ్చినట అలా ఇంకో ఎవరు రాజు పుట్టినాడని ఈయనకు కలవరం వచ్చిందట అయితే ఏ రోజు కాబట్టి రాజు రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండు శాస్త్రులను రాజు తన ప్రధాన యాజకు శాస్త్రులను రిని సమకూర్చి అందరికీ సమకూర్చున్న ఈ వచ్చినగా సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగను అలాగే క్రీస్తు ఎక్కడ పుట్టినని వారితో అడిగను అందుకు వారు యూదయ బెత్లహేములోని యూదయ బెత్తలహేములను పుట్టినని వారు చెప్పినంట ఎలయ్యనగా ఎల్లైనగా దేశపు బెత్తుల రిజర్వేషన్ పెంచలేమా యుధ ప్రధానలో ఎంత మాత్రము అల్పమైన దాన కావు అలా ఇక్కడ చూసి ప్రభుత్వం చెప్పిన కళ నేర్చింది ఎంత ఐదో ఐదో వచ్చిన కదా బ్రదర్ అవును బ్రదర్ ఐదో వచ్చిన వాళ్ళ చదువు బ్రో అదే ఇక్కడ కొద్ది కట్ ఒక నిమిషం ఉన్నాడు బ్రదర్ వేరే అందుకు వారందరూ యుదయ బెత్లహేమ్ లోనే ఏలైన ఎలా అయినగా యూదయ దేశపు యూధా ప్రధానంలో ఎంత మాత్రము యూదా ప్రధానం ఎంత మాత్రము అల్పమైన కావు అలా అనుసలు కావు అలా ఇక్కడ చూస్తే ఇక్కడ దేవుని ఒక ప్రవృత్వాన్ని ప్రవర్తన ధర నెరవేరితే ఇక్కడ చూస్తాం మనమా ఇస్రాయేల్ నా ప్రజలను పరిపాలించు అధిపతి ఇజ్రాయేల్ను ప్రారంభించాను అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయిబడి ఉన్నదనేది అంతటా ఏ రోజు జ్ఞానులను రహస్యముగా పిలిపించి జ్ఞానులకు రహస్యంగా పిలిచి ఏ రోజు ఇక్కడ మాట్లాడుతున్నాం ఇక్కడ చూస్తే జ్ఞానులు రాకులకు పిలిచి ఆ నక్షత్రము కనబడిన కాలము ఆ నక్షత్రం కనిన కాలము వారి చేత తెలుసుకొని వారితో పరిష్కారం తెలుసుకుంటాను పిలిచిందట మీరు వెళ్ళి ఆ శిశు విషయమై జాగ్రత్తగా విచారించి అల ఏమంటు జ్ఞానంతో మాట్లాడుతున్నాడు మీరు వెళ్ళి జాగ్రత్త పరిశీలించి విచారించింది విచారించి తెలుసుకునగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెతలహీమునకు పంపాను పంపను అలూయా ఇక్కడ చూసే మీరు మీ పోండి పోయి మళ్ళా విచారించి నాకు వచ్చి చెప్పండి నేను యేసుని పూజించాను ఇక్కడ ఈరోజు ఇక్కడ జ్ఞానంలో చెప్పాను అయితే చూసాను ఇక్కడ వారు రాజమాట విని బయలుదేరి పోచుండగా రాజుమాట విని బయలుపొని పూడగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము మళ్ళా తూర్పు దేశం వారు నక్షత్రములు ఆ శిశువు ఉండిన చోటుకి మీదుగా ఆ చోటు ఆ శిశువు ఉన్న చోటుగా నిలిచి ఉండగా వారికి ముందుగా నడిచను వారు ముందుగా నడిచను అయితే ఈ నక్షత్రం ఏం చేస్తుంది ఆ నక్షత్రం చూసి జ్ఞానులు పోతున్న చూసమ్మా వారు ఆ నక్షత్రమును చూచి ఆ నక్షత్రం చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చిలో వచ్చి తల్లి అయిన మరియను ఆయన ఆ శిశువును చూసి తల్లి మరియను ఆ శివ చూచి సాగిలపడి ఆయనను పూజించి అలా సాగిలపడి ఆయన పూజించి పెట్టలి విప్పి పెట్టలిపి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించి సమర్పించి అలా బంగారును కానుకను పూజింపు ఆయనకు సమర్పించింది జ్ఞానులు జ్ఞానులకు వార్త జ్ఞానులు ఏం చేసిండ్రు ఆ కానుకలాలకు సమర్పించింది అయితే ఏం జరిగిందట చూస్తే తర్వాత ఏరోనద్దుకు తర్వాత ఈ రోజున దేవుని చేత బోధింపబడిన వారై అనలియ స్వప్న మందు బయలుపరచినట్టడా ఇల్లు మరి మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళి అనలియ బోధింప మరి దేశ మార్గంలో మళ్ళీ వెళ్ళిపోయినట్టు అక్కడ ఇక్కడ చూస్తే మనం వాక్యం చేస్తుంటే ఏ రోజు ఏం చేస్తుంటారు మళ్ళీ రాజు ఎవరున్నారు అని తెలుసుకోమని చెప్తుంటే ఇక్కడ ఏ రోజుకు ఇక్కడ కోపంతు మనం చూస్తాం మనం వారు వెళ్ళిన తర్వాత తర్వాత ఇదిగో ప్రభుత్వత స్వప్న మందు ప్రభుత్వ స్వప్న మందు తర్వాత ఏ రోజునకు వెళ్ళవద్దని ఏ రోజున వారి వారు మరి మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి వెళ్ళి వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు ఏసేపునకు ప్రత్యక్షమై ప్రభు దూత మళ్ళా ఏమైంది అక్కడ దాని మళ్ళా జ్ఞానం ప్రదర్శన ఇక్కడ చూసిన వాళ్ళ ప్రభుత్వ స్వప్నందు ఇక్కడ ఎవరికు మనం చూస్తాం ఇక్కడ ఏసేపు ఏసేపు చదువు ఆ శిశువును సంహరింపవలనని ఆ శిశువుని సంహరించవలనని ఆయనను వెతకపోతున్నాడు కనుక నీవు లేచి ఆయన శిశువుని సంపూర్ణ వెతుకుతున్నాడు కనుక లేచి నువ్వు ఇప్పుడు నేవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట ఆ శిశువుని తల్లిని వెంట ఐగుప్తునకు పారిపోయి ఐ మీరు పారిపోమని చెప్పినట నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాడు చెప్పగా అద్భుతం చెప్పిన నేను తెలియనప్పుడు అక్కడ మీరు ఉండగా అని చెప్పిన అప్పుడతడు లేచి అప్పుడు అతడు లేచి ఇప్పుడు కరెక్ట్ అవుతుంది ఇప్పుడు కదండి అప్పుడతడు లేచి అప్పుడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని రాత్రి శిశువు తల్లిని ఎత్తుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐ ఐగుప్తులో నుండి నా కుమారుణ్ణి పిలిపించి తని చదువురా నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ఐ గుప్తుండి నా కుమారుణ్ణి పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట అది నెరవేర్చబడినట్లు నెరవేర్చినట్టు ఏ రోజు మరణం వరకు అక్కడ నుండెను అయితే శిక్షించుడు ఆ జ్ఞానులు తన్ను అపహసించరని ఆ జ్ఞాను అపహసించండి ఏ గ్రహించి ఏరోదు రోజు గ్రహించినట్టు అక్కడి నుంచి బహు ఆగ్రహము తెచ్చుకొని ఆగ్రహం తెచ్చుకుంటే కోపము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన తెలుసుకొని నా కాలమును బట్టి జ్ఞానులు తిరుచుకుని విరుచుకొని తెలుసుకొని ను దాని సకల ప్రాంతంలోను బెతనం తన సంప్ర ప్రాంతంలో రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలు అందరినీ అంటే అందరూ సంపించను అలా ఇక్కడ చూస్తే యేసు ప్రభు పొట్టుగా చూస్తే ఇక్కడ చూసే దుఃఖం కనుక ఏసు ప్రభు ఇప్పుడున్నప్పుడు ఏమైంది రెండు సంవత్సరం అంతా బంగారం పడింది ఇక్కడ చూసే తన పిల్లలు అడుగుని బంగారం ఇక్కడ ప్రభుత్వం చెప్పింది మనం చూస్తాం ఇక్కడ అయితే దీని అర్థం అయితే చూస్తే ఇక్కడ ఆ శిష్యుని పుట్టినప్పుడు ఏం జరిగింది అక్కడ అంగారం జరిగింది దీన్ని అర్థమైందంటే ఇప్పుడు చూస్తే ఎట్లా అర్థం చేసుకోవాలంటే అపసలకారం ఎన్నో అధ్యాయం బ్రదర్ అపసారం ఒకటి అయినాను పరిశుద్ధాత్మ మీదకు వచ్చినప్పుడు అయినందు పరిశుద్ధాత్మ ఇది వచ్చి నాకు మీరు శక్తి నంది ఎదురు కనుక అలా శిష్యులకు చెప్తున్నాడు ఇంకా మీరుశలం పోకండి మీరు తండ్రి వాగ్దానం కోసం కనిపెట్టండి అయినది పరిశుధాత్మ కోసం మీరు కనిపెడితే శక్తి పోండి మీరు ఎరిశల్యములోను ఈ ఉదయ సమరయ దేశముల ఎంతటను బుధిగంతముల వరకును గదిలో ఎరిశల్యములోను ఈ ఉదయ సమరయ దేశముల అంతటను దిగముల వరకును నాకు సాక్షులయ్యుందిరని వారితో చెప్పాను చెప్పాను కింద ఏమంటారు ఇంకా చూడు ఈ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి వారు చూచుతుండగా ఆయన ఆరోహణ మాయను వారు చూచుండగా ఆరోను ఎస్ ఇక్కడ చూస్తే అపోస్ట్ల ఎప్పుడు ఇక్కడ చెప్పారు క్రిస్మస్ అని పుట్టుకా అపోసలకు బోధ అంటారు కానీ అపోస్తల కాలంలో క్రిస్మస్టార్ చేయదు ఇది చూస్తే ఇక్కడ చూస్తే దేవుడు ఏం వాళ్ళు ఏమన్నాడు ఎరచలంలో ఉంటారు మీరు యూధంలో అక్కడ నా సాక్షిగా ఉంటారని వాళ్ళకు చెప్పాను అయితే చదువు ఇంకా ఆయన ఈ మాటలు చెప్పి వారు చూసి వారు చూస్తుండగా ఆయన ఆరోహణ ఆయన ఆరోహణను అలా అయితే ఆ జ్ఞాను నడిపించిన ఈ నక్షత్రం మన ప్రభు కనుక ఇక్కడ చూస్తే ఏమంటుడు ప్రభు ఇక్కడ చెప్తున్నా మళ్ళా ఇక్కడ చూద్దాం ప్రచారం ఇంకా వారి కన్నులకు కనబడకుండా ఆ కన్నులు కనబడకుండా వారి వేగము కొనిపోయాను అయితే అక్కడ తెల్లని ఒక ఇద్దరు దూతలున్నా చూడు అయన వెళ్ళు మా. వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి? ఆకాశం వైపు చూసి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనినా తెల్లని వస్త్రం ధరించుకున్న మరి మనుషులు వారి యొద్ నిలిచి మనుషులారా మనుషులారా ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచుతున్నారు ఎందుకు ఆకాశవాణి చూస్తున్నారు మీ వద్ద నుండి మీ దగ్గర ఉంది పరలోకమునకు చేర్చుకునబడిన ఈ ఏసే పర్లకొండ చేసుకున్న ఈ ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళట మీరు చూచితిరో ఏ రీతిగా పర్లకొమ్మను చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరుగు వచ్చునని వారితో చెప్పిరి చెప్పండి ఇక్కడ చూస్తే ఏ రీతిగా పోయినాడు ఆయన ఆ రీతిగానే వస్తారని ఇక్కడ ప్రభు చెప్పింది అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ చూస్తే ఏసు ప్ర చూస్తే ఇక్కడ చేస్తుంటే ఈ చూస్తే ఇక్కడ ఏం చేస్తుంది ఏసు ప్రస్తులే ఏమన్నాడు శక్తి పండు యర్సండి బుద్ధికి సాక్షి నమ్మి వరకు శిశులుగా చేయమని మన మత్స్యస్వార్థం అనేది ఇరవై చూస్తారు కనుక ఇక్కడ చూస్తే నక్షత్రం అంటే ఎవ్వాలంటే ధాన్యాల క్రింద మూడు పద్దెనిమిది 12 గ్రంథంలో ఎన్నో అధ్యాయం బ్రదర్ మూడులో వర్స్ బ్రదర్ బుద్ధిమంతులైతే బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించదరు అలా అనుయ బుద్ధి మంత్రులు అయితే ఆకాశ జ్యోతి వలె ప్రకాశించారు అలా అయితే బుద్ధి మంత్రులు అయితే బుద్ధి జ్ఞానం సరస్వతి ఉంది కదా బుద్ధి నక్షత్రం ప్రకాశించరు ఏమంటారు ఇక్కడ నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదరో అలాగే ఎవరు అనేకులు తిప్పుతారో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించదరు అలా మన ఏమంట నక్షత్రంలో అంట ఇప్పుడు మనమే అంట ఎవరు నీతి మార్గ లోపలి మన పరిస్థితి అనేకేం చేస్తా అంట నక్షత్రంలో ప్రకాశించును ఇక్కడ దేవుని వాకించేది నక్షత్రం ఏం ఒక అదే ప్రభు కనుక దేవుని దగ్గర తీసుకుపోయింది ఇక్కడ చూస్తే వీళ్ళు ఈ పాస్తలు మొత్తమైన పాస్తలు ఏం చేస్తున్నారు క్రీసు మాస్ క్రీస్ మాస లేదు క్రీసు ఉంది కనుక ఇక్కడ క్రీసు పుట్టినప్పుడు ఏం చేసింది అంతా దుఃఖమే దుఃఖం కలిగింది కనుక బైబుల్ బైబుల్ చేసుకొని మనం మీ తెలుసుకుంటాం పేతురు అనే పత్రిక పేతురు రెండు సెకండ్ పీటర్ అవును ప్రద సెకండ్ పీటర్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ సెకండ్ పే అదే పేరు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదా బ్రదర్టీన్ నుంచి వీరు నీళ్ళలేని బావులను పెనుగాలికి కొట్టి పను మేఘములో బ్రదర్ ఇదేనా వీరు నీళ్ళ బావులను కి కొట్టుకొని పోవు మేఘములనే ఉన్నారు వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే సారీ ఫస్ట్ మీరు రెండు అర్థం మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిని ఇప్పుడు పేతులు చెప్తున్నాడు పేతురు ఇక్కడ చూసే మత్స్య సమాచారం చూస్తాం ప్రియకుమారుడు చదువు ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను అను శబ్దము ఈయన నా ప్రియకుమారుడు ఒక శబ్దం మేము ఇంటిది అను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన వచ్చినప్పుడు ఆ దివ్య మహిమ నుంచి వచ్చినప్పుడు తండ్రి మహిమయు ఆయన పొందగా మహిమ పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ పర్వతం ప్రభువు ఉన్న మతం ఆ పరిశుద్ధం ఉండగా ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి ఆకాశం నుంచి రాగా నింటివి ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది అలాది ఇంతమైన స్థిరపు ప్రవచన మనకుంది అలాది అస్థిరంగా అంటే చక్కగా అలాది అస్థిరం అంటే స్థిరంగా ఎప్పుడు ఉంటది ఏమంటాడు స్థిరమైన వాక్యం మనకుంది ఇంకేమంటాడు వారి బేకువ చొక్క మీ హృదయములలో ఉదయించే వరకు అనలియ చూడండి ఆ చుక్క చూస్తే మన ప్రభు కనుక ఆ ప్రభుత్వ జ్ఞానం నడిపించిన ఇక్కడ ధాన్యాల ఎవరికు అనేక నీతి మార్గంలో నడిపిస్తారో వాళ్ళే నక్షత్రం అని చెప్తుండ్రు ఇక్కడ ఇక్కడ పేతులు చెప్తుండ్రు ఇక్కడ ఏమంటుడు ఇంతమంది సినిమా వాక్యం మనకు ఉంది కనుక ఏమంటాడు వేకు చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు మీ వేకు చుక్క మీ ఉదయంలో ఉంచాలా అనలియ ఆ చుక్కను ఏసు ప్రభు కదా మీ ఉదయంలో ఉంచాలా అంటే మీ విధంలో ఏసు ప్రభు పుట్టాలా ఇక్కడ చెప్తాడు మీ జంలో ఏసు ప్రభు అది మేలు ఇక ఏమంటాడు ఇక్కడ ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది అలా చీకటి వెలుగు దీపం ఉన్నది ఆ చుక్కనే దీపం అంటే ప్రభుత్వం ఇంకేమంటాడు మీరు లక్ష్యం ఉంచిన మీకు మేలు మేలు అలా దానిందు లక్ష్యం మేలు లేకుంటే మీకు కీడు కీడు అంటే నరకం దాని మీద నక్ష్యం చే మీకు మేలు లేదని చెప్తుంది కడు ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన తన ఊహ బట్టి లేఖనములో ఏ ప్రవచనమును పుట్టుదని మెదట గ్రహించుకోనవలను లేఖని అది చెప్పిన లేఖ ప్రవచనము గ్రహించును చెప్పు ఎలాగనగా ప్రవచనము ఎప్పుడను మనిషిని ఈచ్ఛను బట్టి కలగలేదు కానీ మనుషులు ఇచ్చినటువంటి ప్రవచన కలిగినా కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అలా మనుషులు దేవుని ప్రేమ వల్ల చూసి దాని పలికిరి అని చెప్తుండ్రు ఇక్కడ ఫస్ట్ ఫీటర్ సెకండ్ నైన్ జుడు కూడా భక్తులను శోధనల నుండి తప్పించుటకును సెకండ్ ఫస్ట్ ఫీటర్ టూ చాప్టర్ నైన్ బ్రదర్ ఫస్ట్ పీటర్ ఫస్ చీకటిలో నుండి అయితే చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి అలా ఈ పేతులు చదువులోని అయితే మీ చీకటి నుండి చీకటి నుంచి మీరు నుండి పిలిచబడేవాడు ఆశ్చర్య ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి అది వెలుగు అంటే ఆశ్చర్యకరణ వెలుగు అంటాడు పిలిచిన వారిని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అలా మీకు పిలిచిన వారు గుణాతిశయం ప్రచురము నిమిత్తము ఏర్పరచబడిన వంశమును ఏర్పరిచిన వంశము రాజ ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును ఏర్పరిచిన వంశమును యాజకమైన పరిశుద్ధ జనమును పరిశుద్ధ జేవుని ప్రజలు దేవుని సొత్తు ప్రజలు ఆయన సొత్తు ఎట్లున్నాయి ఆయన మరణ భూసాప్తన ఆయన రత్నంధన సొత్తు ఉన్నాడు మనం కనుక ఇక్కడ పేతులు సదుర్ అని చెప్తున్నాడు చెప్పంటే మనం ఎంత వెలుగు సంబంధం అయితే ఇక్కడ ఏషియావి పలికినాడు మనం జీవితం ఏషియా శక్తి చూడు శక్తి సాప్టారు ఎన్న వచ్చిన బేదర్ ఫస్ట్ నుంచి చెప్తా నీకు వెలుగు వచ్చి ఉన్నది ఇక్కడ చెప్తుండ నీకు వెలుగు వచ్చి ఉన్నది లెంబుల్లము అలా అలిగ నువ్వు ఏం చేయాల తేజరిల్లంటే ఏం చేయాలే తేజరిల్లా అని చెప్తుండడు ఇక్కడ అంకేమంటాడు యహో మహిమ నీ మీద ఉదయించను అలా అలిగ మహిమ నీ మీద ఉదయించిన్నది ఇక్కడ చూస్తే దేవుని మహిమ మన నిలిచి ఉన్నది అయితే ఏమంటాడు ఇక్కడ చూడము భూమిని చీకటి కమ్ముచున్నది ఎప్పుడ రోజు చెప్పిన భూము చీకటి కనుక్కున్నది అటిక చీకటి జనములను కమ్ముచున్నది అటిక చీకటి జనమును కనుక్కున్నది అంటే భయంకరంగా చీకటి కలుకడం జరుగుతుంది అంటే భయంకరంగా పాపం జరుగుతుంది కనుక నువ్వేం చేయాలా లెమ్ము తేదీ నుంచి జను యహో నీ మీద ఉదయించుతున్నారు ఆయన మహిమ నీ మీద కనబడుతున్నది ఆయన మహిమ నీ మీద కనబడుతుంది కనుక జనములు నీ వెలుగునకు వచ్చేదరు అలా జనములు నీ దగ్గర వచ్చేదను ఇక్కడ పేరు ఏమంటుడు ఇన్ని పేరు పెట్టినాడు మనం అలా ఏమంటే చీకడు అంటే ఆ ప్రజల దగ్గర వెలుగు ఏం చేయాల మనం జీవవాకం చేసి ఆ చీకడు ప్రజల్లో పోయి మనకు ఆ వెలుగు దగ్గర తీసుకురావాలా మనం అయితే ఒకటో యుహాన్ చూడు బ్ర ఫస్ట్ స్వార్థ స్వార్థ ఒకటో యుహాన్ ఐదు ఫస్ట్ ఫైవ్ ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను ఆ వెలుగు ప్రకాశం కానీ చీకటి దాన్ని గ్రహించే చీకటి అంటే ప్రజలు గ్రహించేదైతే ఉన్నది ఇంకేమంటాడు దేవుని ఎదురుడి పంపబడిన ఒక మనుషుడు ఉండెను అతని పేరు యోహాను అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ విలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను అతడు ఆ విలుగయి ఉండలేదు గాని వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చుటూ ప్రతి మనుషున్ని వెలిగించుతున్నది ఆయన లోకంలో ఉండెను లోకమాయనముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు ఫస్ట్ ఐదు ఒక ఆయనలో జీవము ఉండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశం ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను డిఫరెన్షియలేకపోయింది ఇంకేమంటాడు అక్కడ చూస్తారు 7 చుడుబురా 7 అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగుని గురించి సాక్ష్యుటకు సాక్షిగా వచ్చాను సో నువ్వు యువన్ ఉండగా వెలుగుని సాక్ష్యమిచ్చి వచ్చినాడు ఇక్కడ యువన్ నుంచి ఇక్కడ ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగ ఉండేది పద్నాలుగు పద్నాలుగున్ ఆ వాక్యము శరీర దారి అయి ఆ వాక్యం దారాయి కృపాసత్త సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అలా కృపాసత్ సంపూర్ణగా మన నివసించను ఇక్కడ చెప్ప తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ మనము చండ్రికు అధ్య కుమారి మహిమ వాళ్ళ మనము ఆయన మహిమను కనుగొంటిమి మహిమను కనుగొంటివి ఆ మహిమనే యేసు ప్రభు ఇంకే పది అనే యోహాను ఆయన గురించి సాక్ష్యమించు యుహాను ఆయన గురించి సాక్ష్యమించుతూ ఆ వెనుక వచ్చివాడు నాకంటే ప్రముఖుడు కనుక అలా యుహాన్ చెప్తున్నాడు ఆయన సాక్షి నాకంటే ప్రముడు కనుక ఆయన నాకంటే ముందటి నాకంటే ముందుగా వాడు ఆయనని చెప్పిన వాడు ఈయనే అని ఎలుగెత్తి చెప్పాను వెలుగెత్తి చెప్పాను మన పని వెలుగెత్తి చెప్పాలా కైక రంగం ఒక మనం కైక కనుక ఇక్కడ చూస్తే అలా మనం మనం మనం ఇది చేయమనం అలా చెప్పాను మనకేంది ఒక కైక స్వార్థ చేయాలా చెప్పాలా అనేకులు ఈ వెలుగుకు సాక్షిగా ఉండాలా దేవుడిచ్చిన వాక్యం తీసుకోక శోదం యశ్వ్రభ నాదివానికి శుదం బ్రహ్మసాగురు ఉపదేవానికి శోదం నాదీవానికి శోదం చేసం ఏసానికి వంద ప్రభ నాదివా మన సదురాన్ని పేరు చెప్పిన మీ దేవుని సత్తు దోని మీ యాదక సంబం వారని చెప్పిన యేసుప్రభ ఈ వాచని ప్రభావం ప్రచురిక ఉండాలా ఫలించలేక ఉండాలా మీరే కార్యం చేసి నాదీవానికి సుదం యశప్రభ ఇంకా మీ లోతు నడిపించిన ప్రసోమీ స్తోత్రం రాజా నీకు స్తోత్రాలు కన్న తండ్రి మీకు వంద గడిచిన కాలం కాచి కాపాడి నీకు పుల భద్రపరణ గొప్ప దేవుడునైనా నీకు వంద నాలుగు ద్వారా నా దేవా మాతో మాతోనైనా అయ్యా సుటిగా తేటాగా మాట్లాడినా ప్రభా వాక్యానుసరమైన జీవితాలు మాకు దయచేయండి నీకు లోబడి భయపడి నా ప్రభా నీకు మీద ఉండాల దేవా మమ్మల్ని మేము తగ్గించుకున్నలా దేవా అయ్యా మీరు హెచ్చింపబడాలా ప్రభా మీ సహాయం దయచేయండి మాట్లాడే ప్రతి మాటను బట్టి మీకు ఎంత వందనాలు కృతజ్ఞతలు దేవ చేయండి అయ్యా మీకు వందనాలుగు కృతజ్ఞతాస్నైనా నేనా మరి ప్రభాక్ వేసాన్ని ప్రార్థన చేస్తుండగా అయ్యా మా ప్రార్థన ఆలకించండి తండ్రి మీ పాద సన్నిధిలో నైనా మా ప్రార్థన చేర్చుకోండి ప్రభా మా ప్రార్థనలు అన్నిటికీ నా నీ గొప్ప సమాధానం దయచే ప్రభా మీకు వందనాలు వేస్తాయా మరి ప్రభా రవిచర్ల ప్రార్థన నాకు కిడ్నీ లివర్ హార్ట్ మంచిగా ఉండాలి ప్రభా కన్ను ఆపరేషన్ గురించి కూడా ప్రార్థించమని అడిగినారు దేవా వీరే సహాయం దయచేయండి ప్రభా ఆయా కన్ను ఆపరేషన్ కూడా మంచి జయకరంగా జరగాల తండ్రి నీ సహాయం దయచేయండి అవిడ మంచి కంటి చూపుతు కూడా దయచేయండి దేవా నీకు వంద అలాగే నా ప్రభా రజేశ్వర క్యాన్సర్ నుంచి ఎంతో బాధపడుతున్నాడే నా ప్రభా అయా క్యాన్సర్ అని అయా యొక్క కణజాలను తండ్రి మీ అగ్ని చేత కాల్చిపాడి వే దేవానికి వందనాలేస ఆవిడైనా క్యాన్సర్ నుంచి విడుదల దయించేయండి మంచి ఆరోగ్యం దయచ్చి నా ప్రభానికి వందనాలేసయ్యా మీకు వందనాల ప్రభా హరిన శిశుని నాపం చేసుకో నా ప్రభా ఆ పక్షవాతాన్ని మీరు ముట్టండి తాకండి తండ్రి అయ్యా మీరందరినీ ప్రభా నర నరానికి వారి మాంసాన్ని కండరాలని ఎముకల్ని తండ్రి మీరు రక్తంతో కడిగి శుద్ధి చేయని నా ప్రభా ఆ పక్షవాత నుంచి నైనా తండ్రి మరి బ్రెయిన్ ట్యూమర్ నుంచి నా తండ్రి సర్జరీ జరగబోచుండగా నా దేవా నైనా ఆ సర్జరీలో మీరే విజయవంతంగా జరుగుటకు సహాయం దయచేయని తండ్రి అయ్యా పాప పదవ తరగతి నైనా అయ్యా చదువుకోవాలన్న ప్రభా ఫస్ట్ క్లాస్ లోనైనా పాస్ అవ్వాలన్న ప్రభా ఎనిమిదో తరగతి ఎనిమిదో తరగతి చర్చి నాపం చేసుకుందేవా అప్పుడు కూడా మంచి చదవాల మంచి మార్కులతో పాస్ అవ్వాల తండ్రి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాల తండ్రి మీరే సహాయం చేసేసి తోడుగా ఉండండి నైనా నీకెంత వందనాలు నా ప్రభా అలాగే నా ప్రభా నీకు వందనాలనైనా అనసు అనసూ అమ్మకు నా ప్రభా కాలు సర్జరీ జరగాలని అయ్యా కాలు సర్జరీ గురించి మేము ప్రారంభిస్తున్నాం తండ్రి ఆమె కాలు సర్జరీనైనా ప్రభా జయకరంగా జరగాల తండ్రి ఎలాంటి తండ్రి ప్రమాదం జరగకూడదునైనా ఆ బిడ్డ కాలు సజ్జ రూషల్లో మీరే గొప్ప సహాయం దయచేయండి మీకు పక్క కాపుదాలు దయచేయండి నాతో క్షేమంగా అబడ్డ నడవాలైనా ఆ గాయాన్ని మీరు కట్టండి స్వస్థపరచండి విరుపు తగ్గు నాపకం తీసుకున్న ప్రభావ మరినైనా అయ్యా మీరు సంపూర్ణ ఆరోగ్య స్వస్థత దయచేయండి నా ప్రభు ఇగిరుపు తగ్గున ఆపకం తీసుకుని అయినా సరిత శస్తాపకం చేసుకోదేవా బ్లెడ్ క్యాన్సర్ నుంచి విడుదల దయచండి అయినా మీరే ముట్టండి తాకండి స్వస్థపరచండి అయినా అయ్యా వారి కుటుంబం అంతటినీ రక్షణ భాగ్యం దయచేయడం ప్రభా ఆశగల ప్రాణం తృప్తిపరిచే గొప్ప దేవుడు నైనా మీరే ముట్టండి తాకండి స్వస్థపరచండి ప్రభుత్వ నాపకం చేసుకోవేసయ్యా మరి నైనా లక్కే అనే చిన్న పాపలకు నాపం చేసుకో దేవా నానా అప్పుడే కొన్ని కాలుకి ప్రభా మరి ఏదో పెరగకుండానైనా ప్రభా అప్పుడేకు నీకు రూపొక అబ్జెల్లా దయచేయండి అయ్యా వారి అందరి వారి రక్షణలోకి రావాలని ఆశపడుతున్నారయ్యా ఆ కుటుంబాన్ని రక్షించండి దేవా కుటుంబానికి రక్షణ భాగ్యం దయచేయండి ఆ బిడ్డ కాల్కి ఏ కీడ్ ఏ ప్రమాదం జరగకుండా మీరే కాశు కాపాడిన బ్రహ్మ శివదాసుని జ్ఞాపం చేసుకోండి బ్లడ్ క్యాన్సర్ నుంచి విడుదల దయచేయండి ఆ బిడ్డ నర దయచేయండి ఆ బ్లడ్ లో మీ రక్తాన్ని ప్రోక్షణ దయచేయండి దేవా ఆ బ్లడ్ నుంచి విడుదల దయచేయండి నేను తొందరగా ఆ బిడ్డ కోలుకోవాలా తండ్రి సహాయం మా ప్రాంతం వ్యర్థంగా ఫోన్లు వద్దే నా ప్రభా నీ పనుల ఖరాజులు చేసుకో మీరు ఖచ్చితంగా మాకు జవాబు ఇస్తారని నమ్ముతున్నాం దేవా విశ్వసించే వాడు కలవర పడడాన్ని మీరు ఈ లేఖనంలో రాయించారు దేవా మేము విశ్వాసం తడుగుతున్నాము మీరే ముట్టండి తాకండి స్వస్థపరచండి నైనా అలాగే నా ప్రభా కోల్పో బ్రదర్ ని నా దేవా బ్రదర్ మంచి జాబుని దయచేయండి దేవా అబుడ మంచి జాబు దయచేయండి తండ్రి నీ బిడ్డలందరినైనా ఉన్న స్థితిలో ఉండాలని మీరు ఎంతో కోరుకుంటారు దేవా అయ్యా మరి దిల్లి బ్రదర్ కి మంచి జాబ్ని దయచేయండి అయినా నీ సేవలో గొప్పగా వాడుకోండి నా బ్రహ్మ కుటుంబానికి మీరే తోడుగా ఉండండి తండ్రి తన భార్యకి మంచి ఆరోగ్యం దయచేయండి దిల్ బ్రదర్ మంచి ఆరోగ్యం దయచేయండి ఈ చిన్న పసిపు మంచి ఆరోగ్యం దయచేయండి ఈ సేవలో గొప్పగా వాడబట్టుకు సహాయం దయచేయి నశించిపోతున్న ఆత్మలకు నీ వస్తు వారితో అనేకలకు రక్షణ మార్గం నడిపించాలనన్నా మీ సహాయం దయచేయండి కృపతో జ్ఞాపకం చేసుకోదేవా అలాగే నా బ్రహ్మ అన్విక పాపకి నా ప్రభా షుగర్ నుంచి నైనా మీరే గొప్ప విడుదల దయచేయండి దేవా నాన్న చిన్న చిన్న బిడలు ప్రభా పసి బిడల తండ్రి షుగర్ అనే వ్యాధితో బాధపడుతున్నారే సీరికి జ్ఞాపకం చేసుకుని షుగర్ నుంచి విడుదల దయచేయండి మరలా చెస్ట్కి వెళ్ళినప్పుడు షుగర్ లేదని డాక్టర్లు చెప్పాలా తండ్రి మీరే అద్భుతం జరిగించండి మీ సహాయం దయచేయండి దేవా అలాగే తిరుమతి బ్రదర్ జ్ఞాపకం చేసుకునేనా ఆయన తండ్రి అయా సెల్యూ దేవా అని వ్యాధితో బాధపడుతున్నాడు దేవా బిడర ముట్టండి తాకండినైనా మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి ఆ విడకునైనా నైనా ప్రవ్వ లెప్పు లేకు ప్రవ్వ మీరే ముట్టండి తాకండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేదా ప్రవ్వ మీకు వంద నాలుగు ఎస్సేయా నాగేశ్వర బ్రదర్ ని నామకం చేసుకున్నైనా లంగ్స్ లో ప్రాబ్లం ని మీరే తీసివేను దేవా కిడ్నీ ప్రాబ్లం నుండి మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి అయా కుటుంబానికి రక్షణ భాగ్యాన్ని దయచేయత ఆ లంగ్స్ లో ఉన్న ప్రతి ప్రాబ్లం నుంచి విడుదల దయచేయండి కిడ్నీలో ఉన్న ప్రాబ్లం నుంచి ప్రతి ప్రాబ్లం నుంచి మీరే విడుదల దయచేయండి అయ్యా మీరు ముట్టి తాకి స్వస్థపరిచి నీ సాక్షిగా విడుదల నిలబెట్టుకోండి నైనా వారి కుటుంబం రక్షణ మార్గంలో నడిపించండి ఇతని బ్రదర్ జ్ఞాపం చేసుకోండి యాక్సిడెంట్ కేసు నుంచి కాచి కాపాడండి నా ప్రభా అయా యాక్సిడెంట్ ఎక్కడైతే అప్పుడే దెబ్బలు తగిలినాయో అయినా అయా కాళ్ళు విరిగిందంటే నా ప్రభా ఆ కాళ్ళు మీద మరలా మంచిగా కోలుకోలే నా ప్రభా అవిడే తిరిగి నడవాల ప్రభా బిడలు ముట్టండి తాకండి స్వస్థ పరిచయాన్నినైనా రక్షణలోనికి నడిపించండి నీ కృపాని కాపుదలు నీ భద్రతని క్షేమాన్ని దయచేయండి అయినా మీకు వందనాలు జర్మియా బ్రదర్ నైనా అయ్యా మీరు ముట్టండి తాకడినైనా ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి ఆటంకాలను తొలగించండి సేవల బలంగా వాడుకోండి నా ప్రభా నీకు ఎంత వందనాలు వేసయ్యా నీకు వందనాలు నా ప్రభా నీ నీ పాదాల చింత కాప చెప్తున్నాను తండ్రి అయ్యా మరినైనా నన్ను కూడా ముట్టండి తండ్రి స్వస్థపరచుని నా ప్రభా అయితే నీ మీదనే అనుకున్నాను నా ప్రభా నా ప్రభా ఓ ప్రభా డాక్టర్ల కన్నా పరమ డాక్టర్నైనా డాక్టర్లను చేసిన దేవుడు నీవే మమ్మల్ని చేసిన దేవుడు నువ్వే తండ్రి మా యొక్క తండ్రి శరీరానికి ప్రతి బలం నా తండ్రి వీరి స్వస్థపరిచే గొప్ప దేవుడునైనా మళ్ళీ తండ్రి డాక్టర్లు చెప్పింది ఏది కూడానైనా అవన్నీ నిర్వీర్చపడ అవన్నీ కూడా నిర్వీర్యపరచుని దేవ అవన్నీ కూడా తండ్రి సర్వస్వముల నాశనం చేయండి నా డాక్టర్ మాటలు ప్రభా ఎంతో మంది నైనా నైనా పేదవాళ్ళ దగ్గర వేలకు వేలు లక్ష లక్షలకు దోస్తున్నారు దేవా నా తండ్రి నీ సహాయం దయచేయండి అయ్యా మరల సర్జరీ అనేది జరగదు ప్రభా మీరే ముట్టి తాకండి ఆ యొక్క రోమ భాగంలో దయచేయండి అయా ఏం కలిని మాంసాన్ని మీరు తాకండి నీ జీవాన్ని కుమ్మరించండి నీ రక్త ప్రోక్షణ దయచేయండి మామ్మలందరినీ కూడా నా ప్రభా నీ సాక్షిగా నిలబెట్టుకోండి ఎక్కడికి వెళ్ళిన నీ సాక్షిగా నిలబడాలా తండ్రి నీ కొరకు నా తండ్రి మేము బహుబలంగా వాడాలా నీ చిత్తమైతే నీకు నైనా నన్ను కూడా నీ సేవలో వాడుకోయ్యా అయ్యా ప్రార్థన జీవితాలను దయచి వాక్యం నీ జ్ఞానం దయచి నీ కొరకు కడ వరకు నమ్మకంగా దించే కృపణం అందరికీ నీ దయచేయమని ఈ చిన్ని ప్రార్థని పాదంతో చేర్చుకో ప్రభా తప్ప క్షమించా అడగరాన్ని క్షమించి అడగా సంవత్సరం ఈ గృపులకు నాపకం చేసుకోమని ఏస పరిశుద్ధు నావలు అడిగి వేడుకుంటాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ థ్యాంక్ యూ సిస్టర్ ట్రేసలక్క మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి కృప కనికరము సమాధానము నడిపింపు ఆరాధనలు ఉన్న మనందరికి మన కుటుంబ సభ్యులకి మన రక్త సంబంధికులకి ఎవరి గురించి అయితే విజ్ఞాపన ప్రార్థనలు నిరంతరం మనక చేస్తున్న ఆ బాధపడుతున్న వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ లోకంలో ఉన్న నానా విధములైన రోగములతో వ్యాధులతో శ్రమల్లో కష్టాల్లో ఆపదల్లో ఉన్న వాళ్ళందరికీ వాక్యం చెప్పిన బ్రదర్ కి మనందరికీ ఆయన కృపా కనికరము సమాధానము నడిపింపు మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించిన కాక ప్రైజ్లాడ్ అక్క అందరికి